పదిహేడవ అధ్యాయము త్రయ విభాగ యోగము ఈనాటి మనందరికీ వర్తించే అధ్యాయం ఇది శాస్త్రం అంటే వేదం ఏదో మనకు తెలియని సంస్కృత భాషలో వ్రాయబడింది దానిని చదివినవాడు అర్థం చేసుకున్నవాడు అరుదు మరి శాస్త్రంలో ఏది విధింపబడింది ఏది నిషేధింపబడింది అని తెలియక కేవలం శ్రద్ధతో ఏవైనా సత్కర్మలు చేస్తూ ఉంటే అవి ఏ కో చెందుతాయి అని మన సందేహం తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే నీకు శాస్త్రమే ప్రమాణం అంటూ గతాధ్యాయం చివరి శ్లోకంలో చెప్పడంతో అర్జునుడికి ఈ సందేహం కలిగింది వేదంలోని కర్మకాండలు యజ్ఞాలగూర్చి కర్మల గూర్చి సూక్ష్మమైన విషయాలు చెప్పబడినవి వాటిని తెలుసుకోవడానికి పాండిత్యం అవసరం మరి కేవలం శ్రద్ధతో చేసిన పనులు సాత్వికాలా రాజసాలా తామసాలా అని అతడి సందేహం ఈ అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగం ఇందులో ఇరవై ఎనిమిది శ్లోకాలున్నాయి ఇందులో విశ్లేషింపబడే విషయాలు శ్రద్ధ ఆహారం యజ్ఞం తపస్సు మరియు దానం ఇవి రెండవ శ్లోకం నుండి ఇరవై రెండు వరకు వివరించబడ్డాయి అన్నింటిలో ముఖ్య విషయం శ్రద్ధయే ఇరవై మూడవ శ్లోకం నుండి చివరి వరకు ఓం తత్ సత్ అనే మూడు పదాల వైశిష్ట్యం వివరించి వాటిని ప్రశంసించాడు శ్రీకృష్ణుడు పదమూడవ అధ్యాయంలో క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే విభాగం తర్వాత పద్నాలుగవ అధ్యాయంలో మూడు గుణాల విభాగం అటు తర్వాత దైవి సంపత్తు ఆసురి సంపత్తు అంటూ విభాగం ప్రస్తుతం వివిధ విషయాలలో శ్రద్ధ అనే ప్రాతిపదికపై విభాగం ఇలా అన్నీ విభజించి చూపడం గీతలోని ప్రత్యేకత ఇదే వేదాంత శాస్త్రంలో చెప్పే నిత్యానిత్య వస్తు వివేకం వివేకం మనగా విడిగా చేసి విభజించి పరిశీలించడం దీనివల్ల మనకు మంచి చెడు ఆత్మ అనాత్మల అవగాహన కలిగించడం ఉద్దేశం ఇది సాధనలో ముఖ్యం శ్రద్ధ యజ్ఞం దానం తపస్సు లాంటివన్నీ సత్కర్మలే మరి వీటిలో మళ్ళీ చెడు ఎక్కడుంది వీటి విభజన ఎందుకు అంటే సత్వ సత్వరజ తమోగుణాలు ఇక్కడ కూడా మనల్ని మోసగించడానికే ప్రయత్నిస్తుంటాయి దాన సమయంలో రజోగుణం తమో గుణం ఉండవచ్చు అలాగే తపస్సులో తమోగుణం ఉండవచ్చు యజ్ఞంలో రాజసం తామసం ఉండవచ్చు ఇలా మనం సత్కర్మలు అనుకునే వాటిలో కూడా గుణాల విన్యాసం కనిపిస్తుంది కాబట్టి ఈ గుణాల ప్రాతిపదికపై విభజన ఇవి కలిగించే సంస్కారాలు వాసనలు వాటి వల్ల వచ్చే ప్రవర్తనను బట్టి విభజన ఈ గుణాల ప్రభావం నుండి తప్పించుకోవడం మనం చేయాల్సిన సాధన శ్రద్ధ మొదటగా శ్రద్ధ చెప్పబడింది శ్రద్ధ అంటే శాస్త్రము ఆచార్యుడు చెప్పిన విషయాల ఎందు విశ్వాసం ఇది మూడు రకాలు ఒక్కో వ్యక్తి అంతఃకరణలో ఏ గుణాల ప్రాబల్యముందో దానికి అనుగుణంగా అతని శ్రద్ధ ఉంటుంది మూడవ శ్లోకం సత్వాను శ్రద్ధవతి భారత శ్రద్ధ మయోయం పురుషో్రద్ధ సే సత్విక శ్రద్ధ వీళ్ళు సత్వగుణప్రధానులు కాబట్టి సత్వగుణప్రధానులైన దేవతలను ఆరాధిస్తుంటారు నాల్గవ శ్లోకం యజంతే సాత్వికా దేవాన్యక్షరక్షాంసి రాజసా ప్రేతాన్ భూతగణాశన్ తామసా జనా जसश्रद्ध वीर त्वर वरालीचे यक्षल रा पूजिस्तर तामसश्रद्ध प्रेताल भूतगणाल पूजिस्टर वीर शास्त्र कर्म क्षुद्रपूल मोदी चू दहंकार कल घोर तपस्सर काम रागम रेडू वीर लक्षण श्लोक अशास्त्रिम घोर तप्यपोजनागबलाको सारी शरीराशिपजेस्तू इंद्रिय बाधपेत विवेक लेने वै ఆత్మను వదలి క్షుద్రశక్తులగూర్చి ఘోర తపస్సు చేస్తుంటారు వీళ్ళు నిజంగా అసురులు ఆరవ శ్లోకంస్థం భూతగ్రామమచేత जया आहार्विधा इदक अद्भुतम सिद्धांत यदन्नम तबुद्धि एलाटी आहारे एला बुद्धिस्तनी अभवपूर्वक ग्रह विषय मनिगा प्रति पदार्थों सत्व रजस्सु तमस्सुने विविध वी निष्पत् कल तेल्स పద్దెనిమిదవ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా నదస్తి పృథివ్యా తత్ పద్దెనిమిది నలభై అనే శ్లోకంలో జగత్తులో ఈ మూడు గుణాల కలయికలేని స్థావరం చెట్టు చేమలు గాని జంగమం జంతుజాలం గాని లేదని చెప్పబోతున్నాడు స్థావరాలైన చెట్లు అన్నింటిలో కూడా ఈ మూడు గుణాల కలైక ఉంటుంది మనం తీసుకునే ఆహారం ఈ స్థావరాల కోవకు చెందినదే కొన్ని పదార్థాలు సత్వగుణం కొన్నింటిలో రజోగుణం కొన్నింటిలో తమోగుణం ప్రకోపింపచేసే స్వభావం ఉంటుంది కావుననే బ్రహ్మజ్ఞాన సాధనలో ఉన్నవాడికి ఆహార నియమాలు చెప్పారు రాజసా తామస పదార్థాలపై కోరిక ఉన్నప్పటికీ వాటిని వదలి సాత్విక పదార్థాలను బుద్ధి బుద్ధిపూర్వకంగా చేసే పనులతో మన అంతఃకరణను మార్చుకోవడమే సాధన కాన్షియస్ హ్యాబిట్స్ ఇన్ఫ్లుయన్స్ ది అన్కాన్షియస్ మైండ్ అని అక్కడక్కడా చెప్పుకున్నాం జనులు వీటి విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో చెబుతున్నాడు సాత్వికులు ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్ధా స్థిరా హృదయా ఆహారా సాత్విక ప్రియా ఎనిమిదవ శ్లోకం రసవంతములైనవి చమురు ఉన్నవి ఎండిపోనివి దేహానికి పోషకంగా ఉండేవి మనస్సుకు నచ్చేవి శరీర పోషణకు స్థిరంగా నిలిచేవి అయిన ఆహారాలు సాత్విక ఆహారాలు సాత్వికులకు ప్రియమైనవి రాజసులు రజోగుణంలో ఉన్నవారు మితిమీరి చేదు పులుపు కారం మంట కలిగించే ఆహార పదార్థాలను కాలక్రమేణా బాధ కలిగించే పదార్థాలను ఇష్టపడతారు ఇవి చివరకు దుఃఖాన్ని రోగాన్ని కలిగించేవి తొమ్మిదవ శ్లోకం కట్వామ్లవణాక్ష్ణ రూక్షన ఆహారాజసేష్టా దుఃఖశోకామయప్రదా తామసులు తమోగుణంలో ఉన్నవారు వండీవండని పదార్థాలు పాచిపోయినవి గత దివసంలో వండినవి ఇదివరకే తినగా మిగిలినది యజ్ఞానికి అనర్హమైనవి అయిన వాటిని కోరుకుంటారు పదవ శ్లోకం యాతయామం గతరసం పూతి పర్యూషితయత్ ఉంటాం మస్రియం యజ్ఞం ఇది మూడు విధారు నాలుగవ అధ్యాయంలో చెప్పిన విస్తృతమైన అర్థాన్ని కూడా ఇక్కడ అన్వయించుకోవచ్చు సాత్విక యజ్ఞం ఫలాకాంక్ష లేకుండా విధి వేదం శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఇది నా కర్తవ్యం అనే భావనతో చేసే యజ్ఞం సాత్వికం పదకొండవ శ్లోకం అఫలా కాక్షి విధిదృష్టోజెతి స సాత్విక అంతఃకరణశుద్ధి లక్ష్యంగా చేసే యజ్ఞం రాజసయజ్ఞం స్వర్గం మొదలైన లోకాలు ధన ప్రాప్తి పుత్రప్రాప్తి మొదలైన కోరికలను అనుసంధానం చేసుకుని లేదా తన గొప్పదనం ప్రదర్శించడానికో చేసే యజ్ఞం రాజసం అవుతుంది దీనిలో అంతఃకరణ శుద్ధి ఉద్దేశింపబడలేదు పన్నెండవ శ్లోకం అభిసంధాయతులం భరతశ్రేష్ఠ శాస్త్రంతో సంబంధం లేనిది అనగా ఎక్కడా శాస్త్రంలో చెప్పబడనిది యజ్ఞంలో ఉండాల్సిన అన్నదానాలు దక్షిణలు మొదలైనవి లేనిది అపస్వరాలతో కూడిన మంత్రాలు కలది శ్రద్ధ లేకుండా చేసినది అయిన యజ్ఞం श्लोक विधिमसृष्टा मंत्रीदक्षिण श्रद्धा विरहित यज्ञते राजस यज्ञा की सहक अंतकशुद्धि लेकिन శాస్త్ర విధి ప్రకారం చేసినందువల్ల కొంత ఫలితం ఉంటుంది తామసంలో అలాంటి ఫల ప్రసక్తియే లేదు తపస్సు మొదటగా శారీరం కాయికం వాచికం మానసం అనే ప్రాతిపదికపై మూడు విధాలు తర్వాత గుణాల ప్రాతిపదికపై మూడు విధాలు మొత్తం ఆరు విధాల తపస్సులు చెప్పబడ్డాయి శారీరం శరీరంతో చేసేవి దేవతలు ద్విధులు గురువులు పండితులు మొదలైన వారిని పూజించడం శౌచం శారీరక మానసిక రుజుత్వం బ్రహ్మచర్యం అహింస ఇవన్నీ శరీరంతో చేసే తపస్సు పద్నాలుగవ శ్లోకం దేవ గురు పూజనం వాంగ్మయం తపహ అనగా వాక్కు సంబంధించిన తపస్సు ఎదుటివాడికి దుఃఖం ఉద్వేగం కలిగించని వాక్కును ఉపయోగించాలి అలాగే సత్యం ప్రియహితం అయిన వాక్కు ఇది చాలా దుర్లభమైనది సత్యమైనది ప్రియం కాకపోవచ్చు ప్రియమైనది హితం కాకపోవచ్చు ఇదొక సిధారా వ్రతం కత్తిమీద సాము లాంటిది శిష్యులకు మాత్రం అప్రియమైన హితం చెప్పాలి ఇతరులతో పై మూడు అంశాలు సమపాళ్లలో ఉండేట్లు చెప్పాలి అలాగే స్వాధ్యాయాన్ని అధ్యయనం చేయడం అనగా ఆనువంశికంగా వంశ పరంపరలో వచ్చిన వేదభాగాన్ని సరిగా చదివి దానిని తన తర్వాతి తరానికి అందించడం దీనినే ఋషి రుణం తీర్చుకోవడమని కూడా అంటారు ఇవన్నీ వాంగ్మయ వాక్కుకు సంబంధించిన తపస్సులు పదిహేనవ శ్లోకం అనుద్వేగరం వాక్యం సత్యం ప్రియహితం చెయత్ స్వాధ్యాయాభ్యసనం వాంగ్మయం తపౌజ్యతే మానసయజ్ఞం మనఃప్రసాదం అంటే మనస్సులో రాగద్వేషాలు లేకుండా ఉండడం విషయచింతలు లేకపోవడం సౌమ్యత్వం మౌనం దీనికి రెండో అర్థాలు ఒకటి మరణాత్ ముని అన్నట్లు వేదార్థాన్ని మరణం చేయడం రెండు ఎక్కువగా మాట్లాడకపోవడం ఆత్మ వినిగ్రహ మనసును ఇంద్రియాలను నిగ్రహించడం భావశుద్ధి మనస్సు యొక్క నిర్మలత్వం ఇవన్నీ మనస్సుకు సంబంధించిన తపస్సు పదహారవ శ్లోకం మనఃప్రసాద సౌమ్య మౌనమాత్మవిగ్రహ భావసంశుద్ధిరి తపో మానసముచ్యతే గుణాల భేదం వల్ల తపస్సు మూడు రకాలు తప ఆలోచనే అనే ధాతువు నుండి వచ్చిన శబ్దం తపస్సు దీనిలో ఆలోచన చింతనం ప్రధానం ఒక పని చేస్తున్నప్పుడు దానిపై చింతన ఎలా ఉంది అనేది ముఖ్యం చిత్తం శివుని మీద అనే సామెత ఇక్కడ అన్వయించుకోవచ్చు సాత్విక తపస్సు ఫలాకాంక్ష లేకుండా యోగంతో కూడినవారై ఆత్మవిచారణ చేయువారై చేసే తపస్సు సాత్విక తపస్సు పదిహేడవ శ్లోకం శ్రద్ధయా सात्विकं परिचच्छते राजस सात्व इतश्चाली गोपसाधु इतनी सत्कार चेदा अच्छुने भावन तो डाबिका प्रचारमेलासे तपस्सु राजपस्स दीन वाल चाचल्यमेगा फल द्लोक तपोदंध्रुवस కపు పట్టుదలతో శరీరాన్ని కృషింపచేస్తూ ఇతరుల నాశనాన్ని కోరుతూ చేసే తపస్సు తామస తపస్సు పంతొమ్మిదవ శ్లోకం మూఢగ్రాహేణాత్మనోత్ పీడయ క్రియతే తపత్సాధనాథం వామసముదా రావణుడు హిరణ్య కశ్యపుడు మొదలుగు వారందరూ తపస్సు చేసిన వారే కాని వారి తపస్సు ఈ కోవకు చెందుతుంది దానంలో భేదాలు సాత్విక దానం ఇవ్వడం నా ధర్మం అనే ఉద్దేశంతో మనకు ప్రత్యుపకారం చేస్తాడనే ఆశ లేకుండా సరైన ప్రదేశంలో పుణ్యక్షేత్రాలలో సరైన కాలంలో సత్కార్యాలకు సరైన వ్యక్తికి ఇచ్చే సాత్వికం తైతిరీ ఉపనిషత్తులో శ్రద్ధయాదేయం దేయం అశ్రద్ధయా దేయం శ్రియాదేయం హ్రియా దేయం భియా అన్నారు అంటే శ్రద్ధతో దానాన్ని ఇవ్వాలి ఇవ్వకూడదు తనకున్న సంపదను అనుసరించి దానం చేయాలి సిగ్గుతో దానం చేయాలి అంటే నేను ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోతేనే అనే భావం భయంతో ఇవ్వాలి పరలోక భయంతో అనే అర్థం మిత్రులు మొదలైన వారికి వివాహాది సమయాల్లో చేసే సహాయం సంవిత్ అనబడుతుంది ఆ విధంగా దానం చేయాలి అనే అర్థం ఇవన్నీ సాత్విక దానాలు రాజస దానం ఇతడు మనకు మరలా ఉపకారం చేస్తాడు లేదా ఈ దానం వల్ల లోకాలు ప్రాప్తిస్తాయి అని లేదా బాధపడుతూ ఇచ్చిన దానం రాజసమవుతుంది ఇరవై ఒకటవ శ్లోకం ప్రత్యుపకారా ఫలముశాక్మృతం తామసదానం తగని ప్రదేశంలో తగని కాలంలో దానం ఇవ్వడం అపాత్రుడికి అనగా సత్ప్రవర్తన లేని దుష్కర్మ చేయబోయేవానికి దానం ఇవ్వడం లేదా అవమానకరంగా మాట్లాడుతూ దెప్పి పొడుస్తూ ఇవ్వడం తామసదానం నటవిటాదులకు ఇవ్వడం కూడా తామసదానం అనే మధుసూదనులు వ్రాశారు బ్రహ్మభావన పై చెప్పిన య్ఞం దానం తపస్సు మొదలైనవన్నీ అంతఃకరణాన్ని పవిత్రం చేసే పనులు కానీ ఈ పనులు చేస్తున్న సమయంలో శ్రద్ధ లోపించవచ్చు యజ్ఞ సమయంలో ధ్యాన సమయంలో మనస్సు విక్షేపం డైవర్షన్ పొంది శ్రద్ధ కోల్పోవచ్చు ఆ విధంగా కర్మ విచ్ఛిన్నమైనప్పుడు ఆ కర్మఫలం నశించకుండా ఉండడానికై బ్రహ్మభావన చేయాలి అని ఈ అధ్యాయంలో చివరి అంశం ఉపనిషత్తుల్లో బ్రహ్మను సూచించే పదాలు ముఖ్యంగా మూడు ఓం అనేది ప్రసిద్ధి పొందినదే తత్వమసీ మొదలైన వాక్యాల్లో తత్ శబ్దం బ్రహ్మను సూచిస్తుంది అలాగే సదేవసోమ్య ఇదమగ్ర ఆసీత్ లాంటి మంత్రాల్లో సత్ శబ్దం బ్రహ్మను సూచిస్తుంది అందువల్ల ఏదైనా కార్యం మధ్యలో గానీ చివరిలో గాని ఓం తత్ సత్ అని చెప్పడం ఆ కార్యం సఫలం కావడానికి మార్గంగా చెప్పబడింది ఏ సందర్భాల్లో ఏ శబ్దం చెప్పాలి అన్నప్పుడు ఎలాంటివారైనా యజ్ఞం దానం తపస్సు ప్రారంభించే సమయంలో ఓంకారపూర్వకంగా చేయాలి అని నియమం ఇరవై నాలుగో శ్లోకం తస్మాదో మిహృత్య యజ్ఞాన తపక్రియా విధానో मोक्षं को य दान तपस्वो तत्तू फलाकांक्षा आ कर्मद श्लोक फल्ञत क्रिया क्रिया क्रिय अंत मुख्य दान समय शब्द ओकोसारी कर्मचे विधानम सरदा का दा। शंक कत् अने शब्द वाड़ता इव श्लोकम सद्भाव साधु पार्थ युज्यते साधु साधु शुभम शुभम अने शब्दा तो मंफला आशिस्तर ई पदाल వివాహం మంగళ మంగళకార్యాల్లో కూడా వాడతుంటారు శ్రద్ధ అంటే గురువులు ఆచార్యులు శాస్త్రం చెప్పిన విషయాలపై విశ్వాసం ఆస్తిక్య బుద్ధి శ్రద్ధతో చేసిన యజ్ఞ దానాదులు సత్ అనిపించుకుంటాయి శ్రద్ధ లేని కర్మలు అసత్ అనగా ఫలితం ఇవ్వనివి అని పిలువబడతాయి ఇరవై శ్లోకం యజ్ఞే తపసి दानेच स्थिति सदिति अशद्धयाहुतं दत्तं कृतं जयतु असदित्युच्यते असद నచే అంతఃకరణమనే ధర్మక్షేత్రంలో యజ్ఞం తపస్సు దానం అనే కర్మబీజాలను నాటినప్పుడు శ్రద్ధ అనే జలంతో ఆ క్షేత్రాన్ని తడపాలని చెబుతారు శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినా కేవలం శ్రద్ధతో సాత్విక శ్రద్ధతో కర్మలు చేస్తే వాటి ఫలం శాస్త్రజ్ఞానంతో చేసిన కర్మఫలానికి సమానంగా ఉంటుందని భావం మాంసం అమ్ముకునే ధర్మవ్యాధుడు భారతంలో మొదలైనవారు పొందే మోక్షానికి బ్రాహ్మణుడు ఋషి పొందే మోక్షానికి తేడా లేదని మన గ్రంథాలు చెబుతాయి ముఖ్యంగా సూత సంహితలో ఇవి ఇంకా వివరంగా చెప్పబడ్డాయి బ్రహ్మసూత్రాల్లోని ముక్తిఫలాధికరణం మూడు నాలుగు యాభై రెండులో శ్రీశంకరులు భారతంలోని శ్లోకాన్ని ఉటంకించారు శాంతి పర్వం నూట తొంభై నాలుగు అరవై మోక్షావస్థలో వీని మోక్షం గొప్పది వీని మోక్షం తక్కువ రకమైనది అని భేదం ఉండదని భావం